సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరూపు తండ్రి పరిశుద్ధుడా నీకే స్థుతులు సోత్రం గొప్ప ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడు అయినా మీ కృపల్లో మమ్మల్ని ప్రభా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు అయినా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీకు దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని మీకు వన్నా ఇస్తూ నీకే కృతజ్ఞతల మహాయిశ్వర్యం మీకు ప్రభా ఖే కాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని ప్రభావ నిన్ను శృతించడానికి ప్రభావం ప్రభా ఆయన మాతో మాట్లాడను ప్రభావ మా జీతాలు సరీజైన ప్రభావ నూతనమైన ఆత్మతో నింపండి ఆయన మీ వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలని మీరే సహాయకు నడిపించండి ప్రభావ యుగ సమాప్తి చివరి అంచులు మేము ప్రభావ మీ కొరకు మేము ఏ రీతిగా జీవించాలా ప్రతి దశలో ప్రభావ నిన్ను మహిమపర్చలాగన నేను శృతించలాగన ప్రభా ఇక నీతి సత్యాన్ని అనేకలు ప్రకటించే ప్రభావ అనేకలు ప్రభావం చంతుకుని నడిపించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి ఆయన మీరు నడిపించండి ప్రభావ తలంపులు సమస్య కొట్టువేసి కంట్రోల్ తీసుకోండి ఆత్మకార్యం జరిగించండి ఇక మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం ప్రభావాలని నడిపించి నామని మేము తెచ్చుకుని ఆయన పరిశుధాత్మ అభిషేకం నింపి రానేబడి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ మాకు విజయం అనుగరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ ఉదయకాలం సమయము నాకు పాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే పాట పాడ నా వాయిస్ ఓకేనా రవి చక్కగా మీరు అది స్పీకర్ పెట్టావా లేదు ఇయర్ఫోన్స్ పెట్టుకున్నా వినిపిస్తుంది మంచిగా వినిపిస్తుంది సరే పాటలు వెళ్దాము ఎంత మంచి దేవుడయా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయ నిన్ను చేంత మంచి దేవుడ వేసయ్యా గౌర పాపీ నైన్ నేను నీకు దూరంగా పారిపోగా గౌర పాపీ నైనా నేను ీకు దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమీచి నన్ను హత్తుకున్నా వేసయ్యా నీ ప్రేమతో క్షమీంచీ నన్ను హత్తుకున్నా వేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిరగా ఎంత మంచి దేవుల వేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయిన నా వారంద విడుచిపోయిన ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడే సయ్యా చింతలన్నీ తీరే నిన్ను చేయ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్నురీనా ఎంత మంచి దేవుడవేసయ్యాకుండా నేను ఒక్క క్షణమైనా బ్రతకాలేనయ్యాకుండా నేను ఒక్క క్షణమైన బ్రతకాలేనయ్యా నీతో కూడా కుడాయి లోకము నుండి పరలోకం చేరగనే సయ్యా నీతో కూడా ఈ లోకము నుండి చేరగయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయ నిన్ను చేయ ముందు చిన్నగా ప్రార్థన చేస్తాం సోదరు ప్రాభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ స్వరూపుగా తండ్రి నీకే వంద్రవ మీ వాక్యం ధ్యానించిపోతానుగా ప్రభావ నూతనమైన అభిషేకం అనుగ్రహించాను ప్రభావాన్ని గ్రహించలాగా మీరే మాకు సహాయకులు నడిపించి ఆయన మీకు జ్ఞానం చేత నింపా ఈ వాక్యం ఈ రీతిగా మేము ఆయన అర్థం చేసుకుని ప్రభావం ముందుకెళ్లలో ప్రభావం మీరే మిమ్మల్ని నడిపించండి మీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభావ చిన్న గౌడు పిల్లలు మమ్మల్ని మెల్లమెల్లుగా నడిపించి ఆయన ఇంకా సత్యాన్ని గ్రహించే ప్రభావ నీకు మేము హెచ్చరించలాగా ఓ ప్రవాహ మేము ఆ రీతి వండుకున్న ప్రభావం జాగ్రత్త పడలాగన మీరే మా సహాయకులు నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ మెయిన్ మొదటి వ్యవహాన్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో మనం ఒక వాక్యం మనం మొదటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో సరే ఈ వాక్యము దేని గురించి చెప్పబడుతున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు గురించి చెప్పబడుతుంది కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు మనం ఏ రీతిగా వాటి మనం అర్థం చేసుకోవాలి ఏ రీతిగా వాటిని గ్రహించాలా ఇది ఏది దేవుని సంబంధమైంది దేవి దేవుని సంబంధమైనది కాదు అని మనం ఎట్లా పరిశీలించాలా మనం పరిశీలించాలంటే మనం ఎట్లా ఉండాలా అనే ఒక అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాము కాబట్టి అనేకులు పరిశీలించకుండా మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మోసంలో నుంచి మనం ఎట్లా బయటికి రావాలా ఆ మోసాన్ని ఎట్లా మనం పసిగట్టాలా ఆయన ఆ యొక్క మోసాన్ని మనం గ్రహించాలంటే ఆ మోసాన్ని మనం చూడాలంటే ఆ ఆత్మను మనం వివేచించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని యొక్క పరిశుభాత్మ విషయమైన ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఏది దేవుని సంబంధమైనది ఏది దేవుని సంబంధం కాదు అనే విషయాలు మనం పరిశీలించాలా ఎందుకంటే ఈ ఎన్ టైంలో చాలా మంది దేవుని బిడ్డలు ఇది ఒక్క నిషంలో ఈ ఎన్ టైంలో అనేక మంది దేవుని బిడలు ఏది దేవుని సంబంధమైంది ఏది దేవుని సంబంధం కాదు అని పరిచయం చేలేని స్థితిలో ఉన్నారు ఈ లోకంలో చాలా మంది చూసినప్పుడు ఎందుకంటే అందరూ అనుకుంటారు ఇది ఇది దేవుని నుంచి వచ్చిందే కదా ఆయనే దేవుని సేవకుడే కదా ఆయన కూడా దేవుని వాక్యమే కదా మనకి చెప్తున్నాడు ఆయన ఏం చెప్తలేడు కదా అని దాన్ని పరిశీలించకుండా మోసపోయిన వాళ్ళు కాబట్టి అట్లా మోసపోయిన వాళ్ళు బైబుల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తాము ఆ మోసం ఏ రీతికి వస్తుంది దేవుడే కావాలని అది పర్మిట్ చేసినప్పుడు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా అది నువ్వు గ్రహించగలుగుతున్నావా లేకుంటే అదే దేవుడిని నువ్వు గ్రహించి మోసపోతున్నావా అనే విషయాలు మనం ఇప్పుడు మనం ధ్యానించుదాం కాబట్టి రెండు సంవత్సరాల క్రితమే ఈ యోహాను భక్తుడు ఒక ఆయన రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన కాలంలో కూడా ఉన్నారు చూడండి అందుకే చూస్తున్నాం చూడండి నాలుగవ అధ్యాయం మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక ఫస్ట్ ధ్యాన్ ఫోర్త్ చాప్టర్ లో ఫస్ట్ వర్డ్ ప్రియులారా అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని బిడలు సాదుష్యం కాబట్టి ఆయన రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ ఆయన ప్రియులు అన్న విషయం అక్కడ అర్థం చేసుకోవాలా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువేలి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక చూడండి అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు అన్నప్పుడు లోకము అన్నప్పుడు ఈ ఇదంతా వాళ్ళు దుష్టిని ఆధీనం ఉంది ఎందుకంటే ఇదంతా శపితమైంది ఇదంతా చాపవృతమైంది కాబట్టి ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో వెలుగుంది చీకటి కూడా ఉంది కాబట్టి వెలుగు ఎక్కడుంది చీకటి ఎక్కడుంది అని మనం గ్రహించినప్పుడు చూడండి ఈ లోకము కారంగా జీవించటాడు ఖచ్చితంగా వాడి కాబట్టి ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వెళ్ళి బయలు వెళ్లి ఉన్నారు ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావు పరీక్షించడానం కాబట్టి ప్రతి ఆత్మను మనం పరీక్షించాలంట ప్రతి బోధను మనం పరీక్షించాలంట ఎందుకంటే ఎందుకు పరీక్షించాలన్నప్పుడు నువ్వు పరీక్షించకపోతే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు కాబట్టి ఈ చివరి కాలంలో ఎంతో మంది మోసపోయినట్టు మనం చూస్తాం ఒక దశలో మనం కూడా మోసపోయిన వాళ్ళు ఒక ఒక దశలో ఉన్నప్పుడు ఈ లోకాతీతమైన ఈ యొక్క దేవుని నుంచి తీసుకున్న వాక్యం మీద వాళ్ళు ఆ యొక్క అర్థం చేసుకొని విధానం లేకుండా వాళ్ళు ఏం చేస్తాంటే ఆ వాక్యాన్ని వేరే దానికి వాళ్ళ సొంత తలంపులతో వాళ్ళు దాన్ని ఉపయోగించి మనుషులు మబ్బపెట్టి అబద్ధంలోకి నడిపిస్తున్నారు కాబట్టి దాని వల్ల ఏం జరుగుతుందన్నప్పుడు నువ్వు మోసపోయినప్పుడు ఒకనొక దినము అది నేను మోసంలో ఉన్నానని సంగతే నువ్వు గ్రహించినప్పుడు ఏ రీతిగా మనం ఆయన కొరకు ఆయనను మయమపరచగలం ఆయనను ఆయన సేవలో మనం ముందుకు పోగలం అనేకులు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి విధానాలు ప్రశ్నలు వేసినప్పుడు ఇది ఎట్లా దేవునికి సంబంధించి గ్రహించాలంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఒక విధానం అవసరం కాబట్టి ఎందుకు మోసపోకుండా ఉండాలా ఏది సత్యం ఏది అబద్ధం తెలుసుకోనకి అందుకే ఆయన మనకు పరిశుధాత్మ అభిషేకం ఇచ్చింది మీరు పరిశుధాత్మ అభిషేకం మీదకి వచ్చే మీరు సర్వసత్యంలో పోతారు కాబట్టి ఏంది సర్వసత్యం అన్నప్పుడు ఆ సర్వసత్యాన్ని ఎట్ట అర్థం చేసుకోనప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి అందుకే పరిశుధాత్మ అభిషేకం మనకి ఎందుకు అంత ప్రాధాన్యత మన ఎందుకు అవసరం అన్నప్పుడు ఆ ఆత్మ ఉన్నప్పుడే నువ్వు అది గ్రహించగలవు ఇది దేవుని ఆత్మనే కాదా చూడండి ఇప్పుడు ఒకే రకంగా ఒక వస్తువు మనం తయారు చేసినప్పుడు ఒక వస్తువు మనం తయారు చేసినప్పుడు దాని బ్రాండ్ అనేది ఉంటుంది ఉన్నప్పుడు అది మొత్తం అది వాళ్ళు ఎట్ట చేస్తారంటే అది ఒరిజినల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆ సీలింగ్ ఆ ముద్ర అనేది ఆ వస్తువు మీద అది వేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అదే ప్రకారంగా కూడా నకిలీ వస్తువులు కూడా తయారు చేస్తూ ఉంటారు చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకు అది నిజంగానే అది అది ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది కానీ ఆ ముద్ర వేరే ఉంటుంది కానీ యాజ్ ఇటీజ్ గా అట్టనే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది కానీ ఒక విధానం ఏం అర్థం చేసుకోవాలా అది యాజిటీస్ గా కల్పించినంత మాత్రం అది ఒరిజినల్ కాదు అది సత్యం అని అది చూపించినంత మాత్రం అది అబద్ధాన్ని సత్యంగా చూపించినంత మాత్రాన అది సత్యం అయిపోదు అబద్ధం అబద్ధమే సత్యం సత్యమే కాబట్టి అది ఎట్లా అర్థం చేసుకున్నప్పుడు ఈ రోజు ఎంటర్లో ఎట్లా జరుగుతుంది అట్లనే ఇది అబద్ధం అబద్ధాన్ని సత్యంలాగా చూపిస్తే ఇది సత్యం చెప్పి వాళ్ళని దాన్ని మార్చుకొని వాళ్ళ మనుషులు తెలియకుండా అబద్ధంలో ఉన్నట్టు మనం చూస్తాను అందుకే మనకు వివేచన వరకు మనకు చాలా అవసరం కాబట్టి దేవుడు ఆ రీతిగా చెప్పినప్పుడు చూడండి ఏది దేవుడి సంబంధం కాదు అది పరీక్షించమన్నాడు కాబట్టి ప్రతి ఆత్మను మనం పరీక్షించాలంట ఈ ఇక బోధ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది నిజంగా బైబుల్ నుంచి కలిగిందా లేదా అనేది మనం పరీక్షించాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో చాలా మంది పరీక్షించకుండా మోసపోతారంట మోసపోయినప్పుడు ఏం జరుగుతుంది అది ఎందుకు అవిధేతలో మనుషులు పడుతున్నప్పుడు ఆ విషయంలో మనం ధ్యాని ఎందుకంటే నువ్వు పరీక్షించకపోతే నువ్వు ఖచ్చితంగా నువ్వు శ్రమల పాలు అయితే నువ్వు మోసగింపబడతావు భయంకరంగా ఆ రీతిగా జరుగుతూ ఉంటది కాబట్టి అందుకే మనం ఒక విషయం మనం అక్కడ చూస్తూ కదా అందుకే ప్రతి ఆత్మ నమ్మక ఆయా సంబంధమైన ఆత్మలు దేవుని సంబంధమైన కదా పరీక్షించు తర్వాత ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధం కాబట్టి ఆయన దేవుడని ఒప్పుకున్న ప్రతిది దేవుని అది దేవుని సంబంధి ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధి కాదు అన్నట్టు దీనిని బట్టి ఆత్మను దేవుని ఆత్మను మనం ఎరుగుదాము కాబట్టి ఇతను దేవుని ఆత్మ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఒక యాసిస్ టెస్ట్ లాగా మనం చూపిస్తూ ఉంటాం దేవుడు కాబట్టి ఇదివరకే క్రీస్తు లోకంలో ఉన్ ఇదివరకే అది లోకంలో ఉన్నది కాబట్టి ఏముంది అక్కడ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి మీరు వినిన సంగతి ఇదే అంటాడు కాబట్టి రెండు వేల కూడా యోహోను కాలంలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ సేవ చేసే టైంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఆయన ఆయన ఈ పత్రిక టైంకి అది బహాటంగా అది ఉన్నట్టు మనం చూసినప్పుడు అదే అంటాడు అక్కడ విషయం చెప్తున్నాడు అక్కడ క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన విని సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉండేను అంటే ఫస్ట్ నుంచి కూడా ఉందది అన్న విషయం చెప్తున్నాడు కాబట్టి మనుషులను అది అర్థం చేసుకోవట్లేను కాబట్టి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కనికంటే గొప్పవాడు కాబట్టి మనల్ని ఎవరున్నారు మన ప్రభు ఉన్నాడు కాబట్టి మన ప్రభు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నప్పుడు లోకంలో ఎవడున్నాడు ఖచ్చితంగా దుష్టుడే ఉన్నాడు కాబట్టి కనుక మీరు వాని జయించి కాబట్టి మనం జయించిన విధానం అంటే ఏంటంటే ఏ రీతిగా మనం జయించడం అన్నప్పుడు ఎప్పుడైతే మనము ఈ యొక్క అబద్ధాన్ని నుంచి ఎప్పుడైతే మన సత్యాన్ని స్వీకరించినమో కాలం ఇది అబద్ధమని మన భ్రమలో ఉంది ఇది స్వీకరించి ఎంత భయంకరంగా ఉన్నామో ఆ టైంకి దేవుడు సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అప్పుడు వాళ్ళు జయించిన కాబట్టి వారిని జయించి మనం ముందుకి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి అట్లనే వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులు మాట్లాడును లోకము వారి వెంట వారి మాట విను కాబట్టి ఈ లోకం సంబంధం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడి వింటారు కాబట్టి దుష్టులు దృష్టి సంబంధం వింటారు దేవులు దేవులు సంబంధం వింటారు కాబట్టి నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నప్పుడు ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి కాబట్టి ఆయన స్వరం ఆయన గొర్రెలే గెలిస్తే అంట కాబట్టి మనం నిజంగా బిడలుగా ఉంటే మనం ఆయన స్వరం వింటామంట అది ఆయన స్వరమా కాదా అనేది మనం వింటామంట కాబట్టి ఈ రీతిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు మనం చూస్తాం చూడండి ఇందువలన మనం సత్య స్వరూపు ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకుని చున్నాము కాబట్టి ఏది బ్రహ్మపరుచు ఆత్మ ఏది సత్యమైన ఆత్మ అది మనం పరిశీలించి తెలుసుకోవాలంట సరే ఎట్లా పరిశీలిస్తాం మనం ఏ రీతిగా దాన్ని మనం పరిశీలిస్తాం అన్నప్పుడు చూడండి అందుకే బైబుల్లో కొన్ని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం కదా చూడండి చూడండి ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలా ఒకనొక ఒక దశలో నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడి జీవిస్తావా లేదా ఆయన ప్రతి క్షణం ఆయన పరిశీలిస్తూనే ఉంటాడు దేవుడు కాబట్టి ఆయన పరిశీలించటయానా దేవుడే కొన్ని కల్పిస్తాడు అనేందు మనం చూస్తాం వాక్యం అవునా కొన్ని దేవుడే మనకి అవి కల్పిస్తాడు అనే విషయాలు మనం చూస్తాం ఎందుకంటే ఈ ఈ చివరి దిలో ఉంటున్న ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో విషయాలు ఎన్నో ఎంతో మంది దేవుని సేవకులు ఎంతో మంది ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రకటించే విధానంలో ఒక్కొక్కరికి ఒక రీతిగా బోధ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ బోధ ఎట్లా మనం అది ప్రభు నుంచి కలిగిందలేదు ఎట్లా స్వీకరిస్తాము అని అన్నప్పుడు అది మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడే అది మనం గ్రహించగలం కాబట్టి ఒక దశలో ప్రభు కూడా మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు ఇది స్వీకరిస్తారా లేదా ఇది ఇది ఎందుకోసం ఇది చెప్పబడింది అది గ్రహిస్తలేరా అనే విషయం కాబట్టి ప్రతి దశలో మనము అది మనం గ్రహించకపోతే ఖచ్చితంగా మనం మోసపోయే అవకాశం ఉంటుంది అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం ఒక వాక్యం చూసినప్పుడు పద్నాలుగు పదమూడో అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం పదమూడో అధ్యాయంలో ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ అంటే యోహోనం మొదటి యోహోన్ పత్రిక నాలుగో అధ్యాయంలో ఉన్న వాక్యము ఇక్కడ వాక్యము ఏ రీతిగా అది కంపేర్ చేసుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రవక్తయే గానీ కలలు కనువాడే గానీ నీ మధ్యన లేచి నీ ఎదుట సూచక్రియైనను మహాత్ కార్యములైనను మహాత్ కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించదు రమ్మని చెప్పిన ఎడలా చూడండి ఒక ప్రవక్తే గాని కలలు కనేవాడే గాని కాబట్టి ఆ కళలు ఖచ్చితంగా మనకు వస్తాయి కాబట్టి ఏది దేవుని సంబంధమైంది ఏది దేవుని సంబంధం దాన్ని విడదీ చూస్తున్నప్పుడే వాక్య ప్రకారంగా అది ఖచ్చితంగా మన మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దానికి విషయం మనకు ముందు ఏంటంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే ఇవన్నీ మనం అది అర్థం చేసుకోగలం ఆ వివేచన మనకు అనుగురిస్తుండే ప్రభు కాబట్టి మనం మోసపోయే అవకాశం ఉండదు కాబట్టి సూచక్రియలు జరిగిన మహాత్ కార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజు వసతులు ఆ కాలంలో జరిగినాయి ఈ చివరి కాలంలో మన కాలంలో కూడా ఇవి కాబట్టి అది ఏ రీతికైనా గానీ ఆ ఆత్మను మటుకు ఖచ్చితంగా మనం వివేచించాలా అనే విషయం అక్కడ చూస్తాను మనం కాబట్టి నువ్వు ఎరగని ఇతర దేవతలు అన్నప్పుడు నువ్వు మనం అర్థం చేసుకోవాలా ఆ చూచక్రియలు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ప్రవక్తల ద్వారా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు నువ్వు ఎరగని ఇతర దేవతలు అన్నప్పుడు అంటే అది ఆ చూచక్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆత్మ ఏంది ఏ ఆత్మ అనేది మనం అది అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించం రమ్మని చెప్పిన ఎవరైనా పూజిస్తే పలాంటిదిక్కడ మంచిగా ఉంది పలాంటి మనం పోతే బాగుంటుంది మీరు పలాంటిది ఇక్కడికి వెళ్ళండి అని ఎవరైనా చెప్తే అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఎంతో మంది అని చెప్పినప్పుడు ఏముంది అక్కడ చెప్పిన ఏడల నీవు ఎరగని ఇతర దేవతలు అనుసరించి పూజించింది రమ్మని చెప్పినాడలా అతడు నీతో చెప్పిన ఆ సూచ్యక్రియలు గాని మహాత్ కార్యములు కాని ఆ ప్రవక్త మాటలను ఆ కళలు కను మాటలను వినకూడదు చూడండి ఎందుకు వినకూడదు చూడండి ఎంత సూచిక జరిగినా గానీ సరే కాబట్టి మనం మన మన సేవా జీవితంలో కూడా ఎన్నో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు కానీ ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఒక విషయం మనం ఏంటంటే ప్రతిది అది అది అది దేవుని దేవుని నుంచి వచ్చిందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరిశీలించిన ఏంటంటే ఇది దేవుని ఆత్మ సంబంధం దేవుని ఆత్మనా కాదా ఇది ఇక చెప్పే విధానము వాక్యము దేవుని వాక్యములో ఉందా లేదా అని పరిశీలించాలంట మనం కాబట్టి ప్రతి దశలో దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఒక దశలో ఆదా అవు పరీక్షించలేదా మంచి చెడు చెలుగునిచ్చి ప్రతి చెట్టుని దేవుడు పెట్టిండు కానీ తోట మధ్యలో ఒక చెట్టుని పెట్టిండు మరి అది ఎందుకు పెట్టాలయన వీళ్ళు వీళ్ళు విశ్వాసం ఎట్లా లేదో వీళ్ళు ఎట్లా ఉంటుందో కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఏదో ఏదో చూడాలి అన్ని పెట్టిండు మధ్యలో పెట్టిండు కాబట్టి అన్ని దిగుమన్నాడు ఒక దాన్ని మట్టి జాగ్రత్తగా దాన్ని ఖండితంగా ఆధ్వేపించి చెప్పిన దీన్ని అని చెప్పి ఆయన చెప్పిండు కాబట్టి అదొక కండిషన్ లాగా దేవుడు పెట్టిండు అక్కడ అదొక కండిషన్ లాగా దేవుడు పెట్టింది అక్కడ అయితే ఆదా వాళ్ళు ఏం చేశారు అంటే అది అక్కడ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఒక అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మనం చూస్తున్నాం కదా వచ్చి సర్పం వచ్చి అవతో చెప్పి ఇది నిజమా అని కన్ఫ్యూజ్ చేసింది అంటే భ్రమపరిచింది అక్కడ కాబట్టి ఇది నిజమా అన్నప్పుడు ఏది నిజం చూడండి ఎప్పుడైనా మొదటి నుంచి వచ్చిందే నిజం అందుకే ఏసు ప్రభు అంటాడు నుంచి ఏం రాయబడిందో మీరు చదవలేదా మీరు వినలేదా అని ప్రభు చెప్పిడు మన మన ప్రభు హెచ్చరించుడు ఆ యొక్క శాస్త్రలతో పరిచయలతోని మొదటి నుంచి ఏం రాయబడింది అన్నప్పుడు ఆది కాలం నుంచి ప్రకటన కన్న వరకు మొదటి స్టార్ట్ అయి నుంచి ప్రవక్తల గంధాల నుంచి అన్ని ఆయన మీరు చదవ ఏం రాయబడింది మీరు చదవలేదు అన్నప్పుడు ఏం జరిగినాయి ఆ కాలంలో వాళ్ళ ప్రవక్తల కాలంలో ఏం జరిగినాయి అన్ని అన్ని మనం ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ యొక్క అవ్వ అది ఆమె మోసగించబడటం మనం చూస్తాం కదా ఇది నిజమా అన్నప్పుడు ఆయనకు అనుమానం ఒక భ్రమలో అన్నట్టు చూడు మొదట ప్రభు ఏం చెప్పిండి ఇది తినకూడదు అన్నడు తర్వాత ఇది నిజమా అని అన్నాడు అంటే చూడండి మొదటి నుంచి వచ్చింది సత్యము వెనక నుంచి వచ్చింది అబద్ధం అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఒకసారి చెప్తే రెండోసారి ఇది మార ఆయన మారడు ఆయన ఆయన ఆయన ఒక శాసనాన్ని పెట్టినప్పుడు అది ఎప్పుడు కూడా మారదు కాబట్టి అది యుగ యుగముల అట్లనే ఉంటది ఆకాశము భూమి గతించగా నా మాట ఏమాత్రం గతించబట్టి ఆయన మాట ఆరేటం కానీ నరులే మనం ఏం చేస్తామంటే మాట మారుస్తున్నాం కానీ ఆయన మాట మార్చగా నలుడు కాదు ఆయన ఈ సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పింది వేదం అంటే కరెక్ట్ గా ఆయన చెప్పింది సత్యం అన్నట్టు కాబట్టి వాళ్ళు మోసగించబడినట్టు మనం చూస్తాం కాబట్టి అట్లనే ఈ రోజుల్లో కూడా ఇది నిజమో అన్నప్పుడు భ్రమలో అంటే అది నిజమే కదా అని అనొక విషయం అక్కడ మనం చెప్తా ఉంటుంది కాబట్టి ఇది ఇది కూడా నిజమే కదా అని అట్లా మోసపోతూ ఉంటారు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నకు మీ దేవుడని యహో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు చూడండి ఆయనే పరీక్షిస్తున్న ఇలా వీళ్ళందరిని ఎవరు ఎవరు క్రియేట్ చేసి దేవుడు అక్కడ ఎక్కడ ఎవరు క్రియేట్ చేసింది అక్కడ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు పరీక్షిస్తారు అంటే దేవుడే పరీక్షిస్తాడంట మీరు నిజంగా నన్ను తెలుసుకుంటా లేదా నా ఆజ్ఞ గాయకుంటా లేదా అని ఆయన ప్రతి క్షణము ఒక దశలో ఆయన ఆయనే క్రియేట్ చేస్తున్నాడని ఇక్కడ చూస్తున్నాం మనం ఆయన క్రియేట్ చేసి వీళ్ళు ఆ భ్రమలో పడతారా లేదా అద్భుతాలు తీసి మోసపోతారా లేదా అంటే వాళ్ళు నిజంగా అది మోసమని గ్రహిస్తారా లేదా అని దేవుడే అవన్నీ అక్కడ చూపిస్త చూస్తారు ఆయన వాళ్ళకి ఆ విధానంలో అంటే హెచ్చరిస్తున్నాడు అక్కడ మోస ద్వారా చూడండి ఆయన అందుకే ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ ఈ మరీ ముందు రోజుల్లో మరీ భయంకరంగా ఎంతో భయంకరంగా చూస్తూ ఉంటాం బోధలు పిచ్చి పిచ్చి బోధలు రకరకమైన అంత గందరగోళ స్థితి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి అది మనకు అవసరం లేదు కానీ ఆ టైంలో మనుషులు ఉట్టిగానే మోసపోతారు కాబట్టి మనం మోసపోకూ ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఆ చెప్పిన దేవుడే పరీక్షిస్తాడు అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి మీరు మీ దేవుడ వరకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవాలను చూడండి మనం ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉండాలంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను మనం పాటించాలనే విషయం అక్కడ మనం చెప్ కాబట్టి దేవుడే కావాలని మీరు నిజంగా ఆ వాక్యను పరిశీ పరిశీలిస్తుండో లేదో నిజంగా మీరు ఆ రీతిగా ఉన్నారో లేదో ఆయన ప్రతి క్షణము మనల్ని పరిశీలిస్తూ ఉంటారు అంటే పరిశీలించే బాధ్యత మంది ఏది బ్రహ్మపరచు ఆత్మ ఏది మోసపచ్చు ఆత్మ అనేది ప్రతి ఆత్మను మనం వివేచించాలంట ఎందుకంటే మో సాధ్యమైతే ఏర్పరిచే వాడిని సైతం వాడు మోసగించడానికి వాడు ఉన్నాడు కాబట్టి ప్రతి దశలో మనం మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలనే విషయంగా ఉన్నా కానీ మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు చూడండి మొదటి వ్యూహం రాసిన పత్రికలో మనం ఫస్ట్ యోహాను రెండో అధ్యాయంలో ఇక్కడ చెప్పుకొని కొన్ని ఒక రెండు మాటలు ఆయన చెప్తున్నాడు మొదటి వ్యూహంలో ఏం చెప్తుండే రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం ఒక మాట చెప్తుండడు అక్కడ అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందిన వారు గనక సమస్తమే ఎరుగుదురు కాబట్టి దేవునికి ఆత్మ మనం ఉన్నప్పుడే సమస్తమని అన్నిటి మనం తెలుసుకుంటామంట ఏది బ్రహ్మపరచు ఆత్మ ఏది సత్యమైన బోధ ఏది అబద్ధమైన బోధ అనేది మనం ఖచ్చితంగా మనం తెలుసుకుంటామంట కాబట్టి ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చలారిపోతుంది అనడు తర్వాత ఆత్మను ఆర్పకుడి అనడు ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దన్నాడు కాబట్టి ఈ మూడు ఎందుకు హెచ్చరించిన అన్నప్పుడు ఈ మూడు పోయినప్పుడే ఖచ్చితంగా మనం మోసపోతాం ఆ కన్ఫ్యూజన్ లో మనం ఏది దేవుడు అనేది మనం గుడ్డిగా స్వీకరించి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మోసం వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు నేను చూపిస్తాను ఏం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏముందంటే అయితే మీరు పరిశుద్ధిని అభిషేకం పొందినవారు కనుక సమస్తం ఎరుగుదు మీరు సత్యమైన సత్యము ఎరగని వారైనందున నేను మీకు రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమైన సత్యసమంది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిస్తున్నాను అంటే మీరు మీకు అన్ని తెలుసు మీకు ఏది సత్యం ఏది అబద్ధం అని తెలుసు అని మేము కాబట్టి ఏది అబద్ధమైంది ఏది సత్యమైంది ఎరిగి ఉన్నందున మీకు రాస్తానంటే మీకు ఇంకా చాలా అవసరము మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలా అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి వాడు ఏ రీతిగానే వాడు మోసగించవచ్చు అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి సాధ్యమై తనప్పుడు ఏర్పరచు వాడి సైతం ఆ మాట ఎందుకు వాడిని ప్రవన్నప్పుడు చూడండి ఆ టైంలో ఆ విధానాలు చూసి ఆ బైక్ అవి చూసి ఆ బోధలు చూసి సాధ్యమైతే దేవు నమ్మక సత్యంలో కూడా పడిపోవచ్చు అనే ఒక హెచ్చరికలాగా చెప్తున్నాడు అంటే ఆయన కాలంలో జరిగిన అంటే ఆయన ఇవన్నీ అనుభవాలు ఆయన చూచున్నారు యోహోన్ భక్తుడు ఆయన చూడకపోతే ఈ విషయంగా హెచ్చరించాడు కాబట్టి ఈ అనుభవ ఈ యొక్క విధానం ఎందుకంటే తిరిగి తిరిగి నెరవేర్తాయి కాబట్టి మన కాలంలో అట్లా రావచ్చు మారీతిగా భయంకరంగా కాబట్టి మన ప్రతి దశలో మనం పరిశీలిస్తూ మనం ఉండాలనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఇరవై వచ్చిన ఇరవై ఆరో అయితే మిమ్మల్ని మోసపరుసే వారిని బట్టి నేను ఈ సంగతి మీకు రాయించున్నాను కాబట్టి ఎంతో మోసగింపబడతారు కాబట్టి దేవుని బిడలు మోసగింపబడతారు కాబట్టి మోసం ఎట్లా వస్తుంది అనే విషయం అక్కడ మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాడు అయితే ఆయన వలన పొంది మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవరోనే మీకు బోధింపనక్కర్లేదు కాబట్టి ఎవరు కూడా మనకు బోధింపనక్కర్లేదు అంటే దేవుని ఆత్మనే కదా మనకి ఆయన ఆత్మనే మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి ఎవరు మనకు బోధింపనక్కర్లేదు అంటే మనకి ఎవరు వాకింగ్ చెప్పనక్కర్లేదు అని కాదు కాబట్టి ఈ లోకాయుతమైన బ్రహ్మపరచ ఏది ఏంది సత్యమైనది అబద్దమైంది అనేది నీకు ఎవరు బోధించాలా ఒక విధంగా చెప్పండి మానవుడు కాదు కదా బోధించేది వాళ్ళు ఆత్మ లేని వారు అయ్యండి ఈ ఈ లోకాంతమైన దురాసల చూపులు నడిచేవారు ఆత్మ లేనివ్వండి ప్రకృతి సమయంలో మనుషులు బోధిస్తే మీరు మోసపోతారు కాబట్టి మీకు ఎవరు బోధించాలా దేవు మీకు అభిషేకం అంటే దేవుని ఆత్మనే మీకు బయలుపరచాలా కాబట్టి ఆయన ఆత్మకే మన చోటు ఆయన అభిషేకం మీరు పొందుకున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆయన ఆత్మలో ఆయన అభిషేకం మీరు పొందుకుని పరశురాత్మ అభిషేకంలో మీరు ప్రార్థన చేస్తూ ఆయన ఆత్మలో మనం కొనసాగిస్తూ మనం జీవించినప్పుడే మనం మోసపోయే అవకాశం ఉండదు ఎవరు కూడా మనం బోధించరు కాబట్టి మనకల్ ఇవన్నీ మనకి ఎవరు బోధిస్తారు మనుషులు కాదు కదా దేవుని ఆత్మ దేవుడే మన హృదయంలో ఉండి ఆయన ఆత్మ రూపకంగా ఉండి మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు ఆ కాలంలో శిష్యులకు చెప్పిన నోటిదారు పక్క నుండి కానీ ఒక టైం వచ్చినప్పుడు నేను మీలోకి వచ్చి నా వాటిని తీసుకొని మీకు బయలుపరుస్తున్నాడు సంభవింపబోయే సంగతులు తెలియపరుస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతో అవన్నీ ఇప్పుడు చెప్తే మీరు భరించలేరు సహించలేరు కాబట్టి నేనే మీలోకి వచ్చి ఇవన్నీ మీకు చూపిస్తా నేనే మీకు బయలుపరుస్తాను వాక్ మీలు పెడతా ఆయన ఆత్మ ఆయన శక్తి మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలా అనే విషయం అక్కడ చెప్తాడు కాబట్టి ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గానీ అబద్ధం కాదు ఖచ్చితంగా ఆయన అభిషేకము అది ఎప్పుడైనా సత్యమే చెప్తుంది కాబట్టి ఈ ఈ వాక్యానికి విరుద్ధంగా ఉందంటే ఖచ్చితంగా అబద్ధమైన అభిషేకం అన్నట్టు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ అభిషేకం అబద్దమైందా సత్యమైందా కాబట్టి సత్యమైన అభిషేకం పొందిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని వాక్యం ఎట్లా ఉందో ఆ రీతిగా బోధించాలా ఆ వాక్యం ఏ రీతి ఉందో ఆ రీతిగా అర్థం చేసుకోవాలా కాబట్టి దానికి వేరుగా దానికి భిన్నంగా ప్రకటిస్తూ భిన్నంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది అబద్ధమైన ఆత్మ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మనం పరిశీలించాలన్నప్పుడు గుడ్డుగా మోసపోయే అవకాశం ఉంటుంది చూడండి అందుకే ఇచ్చిన అభిషేకం సత్యమే గానీ అబద్ధం కాదు అది అన్నిటినీ మీకు బోధించిన ప్రకారం అంటే ఆ ఆత్మ అన్నిటిని బోధించిన ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం కాన్నప్పుడు ఆయన ఎవరు ముందు ఎవరు ఉన్నది అక్కడే అర్థం చేసుకోవాలి కదా మనం అది అన్నిటినీ బోధించున్న ప్రకారం అంటే దేవుని ఆత్మ బోధిస్తున్నాడు తర్వాత ఇంకొక విధంగా విధం ఏం చెప్తాడు ఆయన మీకు బోధించిన ప్రకారం అన్నప్పుడు అంటే రెండు లేయర్స్ ఉన్నాయి కానీ ఈ రెండు వేర వేరుగానే కాదు రెండు ఒక్కటే అంటే అంటే పర్శుదాత్మ వేరు ఈయన వేరు కాదు కాబట్టి నా వాటిని తీసుకొని బోధిస్తాడు అని అక్కడ అంటే రెండు ఒకటే అనే విషయం అక్కడ అంటే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ గానే ఉంటుంది కదా ఆయన ఊరు వినేప్పుడు ఆత్మ ఏం బోధిస్తుందో ఆయన ఏది బోధిస్తుంది అది ప్రకారం గాను అంటే రెండు ఒకటే అనే విషయం చెప్తున్నాడు ఆయన మీలో నిలుచున్నాడు కాబట్టి ఆయన మన మనలో ఉండాలా మన ప్రభు మనలో ఉండాలా మన ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడే వీటన్నిటిని మనం అర్థం చేసుకుని మోసపోకుండా జాగ్రత్తగా మనం జీవిస్తూ అందుకే మన ప్రతి చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఇస్రాల్ ప్రజలు ఏ రీతిగా వాళ్ళు మోసపోయినారు వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ యాజకులు ఏ రీతిగా మోసపోయినప్పుడు ఒక రెండు మూడు వాక్యాలను చూస్తాను ఆ వషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఏడవ వచ్చినంలో శిక్షాదేములు వచ్చి ఉన్నవి ప్రతీకార వచ్చే ఉన్నవి కాబట్టి శిక్ష రాబోతుంది అనే విషయం వచ్చే ఉన్నాయని ఉన్నాడు ఉన్నవి వచ్చే ఉన్నాయని తాము చేసిన విస్తారమైన దోషము తాము చూపిన విశేష పగను ఎరిగిన వారి తమ ప్రవక్తులు అవివేకులనియు చూడండి వాళ్ళ ప్రవక్తలు అవేకైనా దురాత్మను అనుసరించిన వారి వారు వెర్రి వెర్రి వారిని ఇజుకొందరు తెలుసుకున్నారు అని చెప్పలేదు తెలుసుకుందరు అంటే ఒక కాలంలో తెలుసుకుంటారు కాబట్టి అంటే ఈ కాలంలో ఖచ్చితంగా తెలుసుకున్నారు తెలుసు అంటే ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకోలేదు అంటే భవిష్యత్తులో తెలుసుకుంటారు అన్నట్టు కాబట్టి ఇది చివరి కాలంలో ఖచ్చితంగా ఈ కాలం తెలుసుకుంటారు కాబట్టి తెలుసుకున్నారు అంటే అల్రెడీ అయిపోయింది కాదు తెలుసుకుందరు అంటే ఖచ్చితంగా తెలుసుకుంటా అన్నట్టు కాబట్టి ఇది తిరిగి తిరిగి వస్త ముందుకు వెనకకి పోతుండే అనేది ఇష్టం టైం ఉన్నప్పుడు మనం అది నేర్చుకున్నాం మొదటి నుంచి కూడా కాబట్టి ఇక్కడ ఏముంది అక్కడ ఏమిటి వచ్చినప్పుడు ఎఫ్రాయము నా దేవుని యొద్ నుంచి వచ్చే దర్శనము కనిపెట్టు కాబట్టి మనం కనిపెట్టాల్సింది ఎక్కడి నుంచి అబద్ధ ప్రవక్తులు కాదు వాళ్ళు చెప్పిన మాట వినేది కాదు దేవుని యుద్ధ నుంచి వచ్చే దర్శనాన్ని మనకు కనిపెట్టాలంట కాబట్టి పత్తిది ప్రభు నుంచే కనిపెట్టాలా మనం అందరం కాబట్టి ఇది ప్రభు నుంచి కనిపెట్టి ప్రకటించినప్పుడు ఇది ప్రభు నుంచి కాదని అనేది ఒక ఒక బైబుల్ వాక్యం ఒక ప్రక ఒక ప్రకటన గ్రంథం ఒక ఇది ఒక వాక్యాన్ని ఈ గ్రంథాన్ని మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మనకి ఇచ్చిండు కాబట్టి ఏ చెప్పినా గాని ప్రతిదీ ఇక్కడి నుంచే మనం పరిశీలించాల ఒకవేళ ఈ వాక్యం లేకపోతే మనం వాళ్ళు చెప్పినట్టు మనం వినేవాళ్ళమేమో కాబట్టి అందుకే దేవుడు ఇవన్నీ మన కోసం అటు అన్నిటిని భద్రపరిచింది పాత నివాలంలో ఎట్లా మోసగింపబడినారు అన్ని ఈ చివరికాలు ఎట్లా మోసగింపన్ని దేవుడు ఇమిడించి మనకి ఇవన్నీ ఇచ్చింది కాబట్టి మన ఇని చదివి పరిశీలించి మనం జాగర్తగా ప్రభు కొరకు జీవించాలా అలలుయా కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారన్న విషయం అక్కడ ఉన్నారు వాళ్ళు ఏ రీతిగా ఉన్నప్పుడు ఇది చాలా కఠినంగా ఉంటుంది కదా చూడండి ప్రవక్తలు తమ చెరి అంతటిలోనూ వేటగాని వా ఉన్నారు చూడండి వేటగాళ్ళంటే ఎవరు హంటింగ్ చేసుకోవాలంటే వేటాడే వాళ్ళు అన్నట్టు ప్రవక్త వాళ్ళు వేటాడినట్టు ఎక్కడ మనం చూడడం బైబుల్లో కదా అంటే వీళ్ళు ఎవరు అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా దృష్టిని సంబంధాలని మనం చూస్తాం వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు చూడండి ఎంత భయంకరంగా ఉందంటే దేవుని మందిరం అంటే ఎక్కడ ఉంది అక్కడ పాత నిమల కాలంలో ఒక టెంపుల్ ఉంది కానీ వృత్త వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్నారు దేవుని మందిరంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ఈ కాలంలో కూడా ఉన్నారు అంటే ఎట్లా ఉన్నారు మనం ఆత్మలో ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రకటించే వాడు ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త అబద్ధ అబద్ధాలు ప్రకటించేవాళ్ళు అన్నట్టు కాబట్టి బ్రహ్మ పరుషు ఆత్మ అంట అంటే బ్రహ్మలో ఉన్నారన్నట్టు అంటే బ్రహ్మ అంటే అది అది చాలా అది ఆశ్చర్యంగా ఉంటది అంటే తెలియకుండానే మనం బ్రహ్మలో పడిపోతాం చూసినాం అది అది ఎంత భయంకర మోసం అంటే అసలు అది వచ్చిన సంగతి ఆ బ్రహ్మలో ఉన్నామనే సంగతే ఒక దశలో మనకు తెలియదు అయ్యో ఇంతకాలం నేను ఈ బ్రహ్మలో ఉన్నాను ఇదే నేను గుడ్డిగా నమ్ముకునని అంటారు చూసినరా అంటే ఆ బ్రహ్మలో ఎట్లా పడతాం కూడా తెలియదు అందుకే మనం చాలా జాగ్రత్తగా జీవించాలనే విషయం అక్కడ ఉండాలంట కాబట్టి ఇరిమియా గంధంలో నేను ఒక వాక్య నేను చూస్తాను కాబట్టి ఇరిమియా గంధంలో ఎట్లా వాళ్ళు ఉన్నారు అనే విషయము ఇరిమియా ద్వారా దేవుడు ఒక ఒక దేవుడు ఒక విధంగా ప్రవచిస్తే దేవుడు ముందుగానే హెచ్చరించినప్పుడు కానీ వీళ్ళు ఏ రీతిగా వాళ్ళు దాన్ని రిసూల్వ్ చేసుకున్నారు చూడండి ఏ రీతిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ ఇరిమీయా గంధం అధ్యాయంలో ఇకొక ఒక ప్రవక్త ఉంటాడు ఇక హనన్య అని ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు ఆయన ఒక యాజకుడు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే ఒక నెిక ద్రేజుల్లో మీరు బానిస్తులుగా మీరు పోతారు కాబట్టి మీరు మీరు ఎదురుంచొద్దు మీరు వెళ్ళిపోయినట్లనే కాబట్టి ఒక ఒకానొక దిన నల్లి తిరిగి మళ్ళా నేను మేము తీసుకొని ఆ కాడిలో నుంచి మేము తీసుకొని వస్తా అని దేవుడు ఇరిమే ద్వారా ఒక ఆదరణకరంగా ఆయన ప్రవచించినప్పుడు ఈ అనన్య ప్రవక్తి ఏం చేస్తాడంటే చూడండి ప్రతి దశలో ఆ శ్రమ ఎందుకు శ్రమలో ఆ శ్రమలైన ప్రభుని తెలుసుకొని పశ్చాత్తాపడి ఉండాలని దేవుడిని తెలుసుకుంటానని ఆ విషయం ఇర్మే ద్వారా దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త పోయి ఏం చేసిన అంటే మీకు అవి కావు మీరు మళ్ళా దేవుడు ఇప్పుడే తీసుకొస్తారు మిమ్మల్ని మీకు ఆ కాడి విరిచేస్తారు అని చెప్పి చెప్తే వాళ్ళు ఎట్లా ఎట్లా రీసీవ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇంకా నిర్లక్ష్యం ఉంటున్నారు ఇంకా మాకు ఏం అవసరం లేదని చెప్పి పశ్చాత్తాపం అవన్నీ లేకుండా వాళ్ళు విని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బహాటంగా తిరుగుబడతానని చేస్తారు దేవుడు విడిపిస్తాడు లేని ఎట్టని క్షమిస్తాడని చెప్పాను కానీ ఒక విధానం ఒక లెసన్ అక్కడ నేర్పుతున్నాడు వాళ్ళు అక్కడ కానీ ఇరిమి అని చెప్పినప్పుడు ఆ అబద్ధపర ఆ యొక్క ప్రవక్త వచ్చి ఏం చెప్తానంటే చూడండి ఎనిమిదో వచ్చినంలో నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు కాబట్టి నీకు నాకున్న ప్రవక్తలు అంటే చాలా ప్రవక్తలు ముందు అనేక దేశములకు మహారాజులకు విరోధముగా యుద్ధములు జరగనని కీడు సంభవించిన తెగులు కలుగునూ పూర్వకాల ప్రకటించి వచ్చి క్షేమం కలుగు నేను ప్రకటించి ప్రవక్త ఉన్నాడే నువ్వు క్షేమం కలిత ఎట్లా చెప్తాను అంటే వీళ్ళు అబద్దాన్ని ప్రవశిస్తున్నా అంటే అంటే శిక్ష రాబోతున్నానంటే శిక్ష ఏమి రాదు మనకి మనకి దేవుడు మనం నమ్ముకున్న మనకు శిక్ష రాదు ఇవన్నీ మన కాదు పాత నిబంధన ఇస్రాన్ ప్రజలకు జరిగిన కాబట్టి మన కాదు వాళ్ళు శిక్ష అనిపించిండ్రు దేవుడు వాళ్ళని అయిపోయింది ఇప్పుడు కొత్త నిబంధనలు కృప ఉంది అంత ప్రేమ ఉంది అంత కనికరం ఉందని చెప్తా పాత నిబంధన పుస్తకాలే కొంతమంది చదవరు కొంతమంది అయితే పాత నిబంధనలు అసలు అవసరం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు కాబట్టి పాత నిబంధనలు ఉన్న ప్రతి వాక్యము క్రొత్త నిబంధనలు ఎందుకు రిపీట్ అయింది దానికి దీన్ని ఖచ్చితంగా కనెక్షన్ ఉంది ఒకవేళ పాత నిబంధన కాలంలో ఉన్న వాక్యాలు పౌలు మిగతా ప్రేత జ్ఞాపం చేయకుండా ఉండి అది మనకు అవసరం లేదు అన్నట్టు కానీ అవి ఎందుకు రిపీట్ తీసుకున్నారు వాళ్ళు ఎందుకు తీసి వాడిండ్రు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది ముందుకు వెనక్కి అంటే భవిష్యత్తులో ఏ రీతిగా మనుషులు జీవిస్తారు ఇలానే జీవిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా మీ కాలంలో కూడా అట్లా ఉంటారు మనుషులు అని జాగ్రత్త పడటం కోసం దేవుడు ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం అక్కడ కాబట్టి ఈయన ప్రకటిస్తున్నాడు కానీ అక్కడ చూసినప్పుడు ఆయన ప్రకటించినప్పుడు అప్పుడు ఇరిమే ప్రవచిస్తున్న తర్వాత ఆయన నువ్వు చనిపోబోతావు నువ్వు చస్తావు చెప్పినప్పుడు కొంతకాలం కానీ చనిపోయిన చూస్తావు అంటే ఎంత భ్రమ అంటే చూడండి ఈ రోజులో కూడా క్రైస్తవులు భ్రమలోనే ఉన్నారు కదా ఈ రోజు కూడా భ్రమలో ఉన్నారు ఎందుకంటే పునరుద్ధరణ సంబంధించిన వాక్యాలు పట్టుకొని మేము ఎన్ని సార్లు వాక్యం విన్నా కానీ చూడండి అది విడిచి అంటే నాకు మాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇంతగా దేవుడు ఇంతగా దేవుడు వాక్యంధర చూపించినా గానీ అది వదిలిపెట్టి మళ్ళీ అదే పాట పాడతాను అంటే అంటే మనం అర్థం చేసుకోవాలి నువ్వు వాక్యం వినేదన్నట్టు నువ్వు విని దాన్ని అంటే ఇంకా భ్రమలోనే ఉన్నావు ఇంకా నువ్వు ఆ బ్రహ్మలోనే కనిపిస్తున్నట్టు నువ్వు నువ్వు నమ్ముకున్న భ్రమ అది దేవుడి దేవుడి నుంచి వచ్చింది కాదని నీ భ్రమలో ఉన్నట్టే అంటే ఎందుకు భ్రమ పోతాడు అంటే అది దాని నుంచి చాలా భయంకరం ఎందుకంటే అది భయంకర మోసపుచ్చు ఆత్మ అది అది బట్టిందంటే ఖచ్చితంగా దాని నుంచి బయట ప్రభు తప్ప ఎవరు కూడా దాని నుంచి విడుదల ఇవ్వలేదు సరే ప్రభు ఎట్ట విడుదల ఆయన వాక్యాన్ని స్వీకరించినప్పుడే కదా ప్రభునికి విడుదలిస్తాడు ఆయన వాక్యానికి చోటు ఇవ్వినప్పుడు ఆయన ఆయన కూడా ఏం చేయలేదు అని కాబట్టి అందుకే మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా విషయం చెప్తాం అందుకే ఎందుకు మనం ఈ కాలం ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు మనం రాజుల గంధంలో మనం చూస్తాం సెకండ్ కింగ్స్ మొదటి రాజులు కన్నా పదమూడో అధ్యాయులు ఒక ప్రవక్త గురించి మనం చూస్తాం ఎందుకంటే ఈ వాక్యంలో ఎందుకు మనం మనం మన దేవుడిని మనతో మాట్లాడుతున్నా అంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఈ ఆత్మ ఏందని గుర్తుపట్టకపోతే ఈ పరిస్థితి ఏమైతుంది కాబట్టి నువ్వు ఏ రీతిగా మోసగింపబడుతో నీకు తెలియకుండాని ఎట్లా చూడండి అందుకే ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ పదమూడో అధ్యాయంలో మొదటి రాజు ఒక యవన ప్రవక్త గురించి చూస్తాం ఇక్కడ చూసినప్పుడు ఆయన దేవుడు చెప్తాడు నువ్వు పోయి ఆకా ఆ ఎరోబం ప్రకటించు ప్రవచించు చెప్పిన మాట ఆయన ప్రవచించినప్పుడు తిరిగి ఆ బలిపీఠ మీద ఉన్నప్పుడు ఆయన ఆయన పట్టుకోపోతే ఆయన చెయ్యి కుష్టి చేయి పడిపోవడం చూస్తే తర్వాత ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత ఉండడం చూస్తూ కానీ ఆయన చెప్తూ రాజ్యూ నీకు బహుమానాన్ని ఇస్తా నేను నువ్వు మా ఇంటికి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అంటాడు ఆయన నీ బహుమానం నాకు నీ అండం నాకు ఏం అవసరం లేదు చూడండి చూడండి మోసం ఎట్లా చూడండి ఫస్ట్ మోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి నువ్వు ప్రవచించినప్పుడు నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు బహుమానం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తే కాంప్రమైజ్ అయిపోతున్నావు కాంప్రమైజ్ అయిపోయి అంటే దుష్టుడు ఎట్లా మోసగా చూడదు వాళ్ళ కుయుక్తి ఏ రీతిగా ఉంటుందో చూడండి బహుమానాల కోసం కాబట్టి అతను ఏం చేసాను తిరస్కరించాడు అక్కడ నీ బహుమానం నాకు నా ప్రభు చెప్పిడు ఆగ్ఞాన చెప్పి నువ్వు ఎవరింటే అన్నపాలు పుచ్చుకోవద్దు నువ్వు వెళ్ళొద్దు ఒకవేళ నువ్వు వచ్చిన మార్గంలో కూడా నువ్వు పోవద్దు అన్నాడు ఒక మార్గంలో వెళ్ళిపోమన్నాడు అంటే ఆ మార్గంలో నువ్వు పోవద్దని ఆయన ఖండితంగా దేవుడు చలవి పొందుకొని వ్యక్తి చివరికి ఏం జరిగింది అన్నప్పుడు పద్నాలుగో వచనంలో మా మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా యూదా దేశంలో వచ్చిన దయోజను నీవేనని అతను అడగగా నేనే అని అతను నా ఇంట వచ్చి భోజనం చేయమని అతడు చేయమనగా అతడు నేను నేను నీతో కూడా మరలి రాన్ మరళి రాజ మరలి నీ ఇంటను ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలం అన్నపాన పుచ్చుకున్నాను నీవు అచ్చడు అన్నపాను పుచ్చుకొని నీవు వచ్చిన మార్గంలో పోటోకు తిరగవద్దని యోహో వాక్ చెత్త సెలవు అయిన చెప్పిన అందుకు అతడు నేను నీ వంటి ప్రవక్తనే చూడండి మోసం ఎట్లా వస్తుంది చూడండి నేను ప్రవక్త అంటే ఆయన ముసలి ప్రవక్త కను అక్కడ అతను దేవుడు దేవుడే పంపిస్తాను అతనికి చూడండి ప్రతి దశలో దేవుడే ఎందుకు మనం రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన రకరకాల ప్రాంతాల్లో పోయినప్పుడు రకరకాలు చెప్తున్నప్పుడు దేవుడిని అన్ని చూపిస్తుంది అక్కడ నువ్వు నేను గ్రహించు మోసం గ్రహించిన నా ప్రజలకు నువ్వు చెప్పు వాళ్ళు ఎట్లాంటి బ్రహ్మలో ఉన్నారో ఎలాంటి మోసాలు ఉన్నారో నా ప్రజలకు చెప్పు పోయి వాళ్ళు ఇంకా బ్రహ్మలోనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఆ గుడితనంలోనే ఉన్నారు చెప్పు వాళ్ళకి అని ఈ ప్రవక్తను దేవుడు ఎందుకు లేపాలా చూడండి ఈయన ఆగ్నే అంటే మొదటి సెలవు ఇచ్చి పోవద్దు అని కానీ ఇక్కడేం జరుగుతుందంటే అందుక నేను నీ వంటి అన్నప్పుడు అంటే అక్కడ చూడండి మనం కూడా పోతాం కదా బ్రదర్ మేము కూడా దేశం దేవుని సేవ చేస్తాం మేము కూడా చేస్తాం బ్రదర్ అని చెప్తారు చేసినవా అరే కరెక్టే కదా వాళ్ళు కూడా దేవుని ఆరాధిస్తూ మనం కూడా తీసుకోవాలి సేవ చేస్తున్నాం మనం కూడా బైబుల్ని పాటిస్తున్నాం మనం కూడా వాకించ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అని చెప్పారు కానీ ఆయన చెప్పిన వాక్ ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఉన్నదా లేదా ఈ ఆత్మ ఎట్లా నమ్మాలి కానీ అన్నప్పుడు అక్కడ ఏం చూడండి తర్వాత చూడండి ఏమైంది అక్కడ మరియు దూత మరియు దేవదూత ఒకడు ఎహోవా సెలవు పొంది సెలవు పొంది అన్న పాలన అతన్ని ఇంటికి తీసుకొని రమ్మని నాతో చెప్పాడు అబద్ధం ఆడగా అంటే చూడండి మళ్ళా దేవుని వాక్ నాకు వచ్చింది దేవుడి నాతో ఒక దూతో చెప్పాడు నాకు నిన్ను అతను ఎక్కడ ఒక వృక్షం కింద అతను కూర్చున్నాడు అక్కడ దగ్గరకు ఆకలిగా ఉన్నాడు అని చెప్పి మళ్ళా ఇతను వచ్చి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రవక్త ఏం చేయాల ఇక్కడే ఇక్కడే మన విశ్వాసము మన మన దేవుని జ్ఞానం ఏ రీతిగా ఉందో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలా మోసం ఎట్ల వస్తుంది నీ మోసం నీదో పొంచింది నువ్వు దాన్ని ఎట్లా నువ్వు రిసీవ్ చేసుకుంటావా నువ్వు దాన్ని ఆహ్వానిస్తావా లేకుండా దాన్ని రిజర్వ్ చేస్తావా కానీ అప్పుడు ఆయన ప్రార్థించాల ప్రభా నువ్వేమో ఎక్కడ ఎక్కడ కూడా ఆహారం పుచ్చుకోవద్దని ఎక్కడ కూడా పోదని చెప్పాను మరి ఇత నేను ప్రభావ అంటే మళ్ళా నువ్వేమైనా దర్శించు మళ్ళీ ఏమైనా ఇచ్చావా ఒకవేళ వస్తే నాతోనే మాట్లాడాలి కదా ప్రభా మరి అతనితో ఎందుకు మాట్లాడు అది పాయింటే కదా కాబట్టి నువ్వు ఫస్ట్ నీకు బయలుపరిచినప్పుడు దేవుడు తర్వాత మళ్ళా సరే ఒకవేళ మళ్ళీ నీకు బయలుపరిచి దేవుడు నీతో వెళ్ళు అని అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని అది ముందే చెప్తాడు ఏలిక చెప్పలేదా నువ్వు పోయే సారపత అని ఊరి దగ్గర పోయి అక్కడ పోయి నువ్వు అక్కడ ఉండు తర్వాత ఆమె నిన్ను పోషితని ఒకవేళ అలా శ్రమ వచ్చినప్పుడు దేవుడు ముందే చెప్తాడు ఏలియాకి కాబట్టి అట్లా మనం అర్థం చేసుకోవాలి కానీ ఇతనికి చెప్పలేదు అప్పుడు ఇతను ఏం చేయాలా ఇది ఖచ్చితంగా దుష్టి వచ్చింది అని అర్థం చేసుకోవాలి కానీ ఈయనకు ముందు ఉన్నాడు కదా ఏలియా ప్రవక్త కాబట్టి ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిండి పోయి రెండు రెండు మూడు సార్లు మాట్లాడేట్టు మనం చూస్తాం ఆ వాగు దగ్గర కొంత చెప్పు ఉంటుందంటే నీళ్లు తాగుమిన తర్వాత అక్కడే బొమ్మంటాడు ఆయన చెప్తా ఉంటాడు ఆయన పోతా అక్కడ కాబట్టి ముందు ఆయన ఏం చెప్పినాడు అది అట్లనే చెప్పుకుంటూ పోతానే ఉంటాడు కానీ ఏ రేవలతో దేవుడు అక్కడ అక్కడ మాట్లాడు ఒకవేళ మాట్లాడించినా గానీ అప్పుడు అది నువ్వు పరిశీలించాల ప్రవ్వా నేను ఏం చేయాలి ఎప్పుడన్నప్పుడు కాబట్టి ఈ రోజు పరిశీలించకపోవటం వల్లే ఆ అబద్ధ బోధలు స్వీకరించి మోసపోయి దేవుని శ్రమల పాలయ్యి దేవుని శనిక రావాల్సి వస్తుంది ఒక తనకు దినం కాబట్టి అందుకతడు అన్నపాలను పుచ్చుకుంటకై నాతో కూడా ఇంటికి తీసుకురమ్మని అతనితో చెప్పాను అబద్ధమాడగా చూడండి ఆయన ఏం చేసి పోయి భోజనం చేస్తుండ్రు తర్వాత అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ యూధాదేశం నుంచి వచ్చిన అబద్ధ ప్రవక్తకు దేవుని అప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుండ చూడండి ఏముంది అక్కడ అంతటా ఆ యూధాదేశం వచ్చిన దైవజుని పిలిచి యహోవా ఆజ్ఞని ఎలాగో ఆజ్ఞ ఇచ్చున్నాడు నీ దేవుడని యహోవం నీకు ఆజ్ఞాపించే దాని గై నోటి మాటల మీద తిరగబడిని వెనుకకు వచ్చి ఇచ్చట అన్నపా పుచ్చుకునే వల్లని నువ్వు ఆయన ఇచ్చించిన స్థలంలో భోజనం చేసిన గనక నీ కళా వివరంలో నేను మీ పుత్రుల సమాధులకు రాకపోవని చెప్పాను చూడండి అంటే ఈతో మాట్లాడుతున్నా అంటే చూడండి నేను మోసగింపబడిందా లేదా చూడండి నేనే నీలాంటి ప్రవక్తను అడక నిజంగా ప్రవక్త అయితే ఎట్లా ఎందుకు మాట్లాడదంటే ఆ క్షణానికి దేవుని ఆయన అవిదేత చూపించినప్పుడు తిరగబడినప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడిస్తున్నాడు అంటే ఒక దారి గణహీనమైన ఘటన కూడా ఎవడు వాడుకుంటాడు అనే విషయం మరోసారి ఇక్కడ రుజువుతుంది చూడండి అందుకే మనం కాబట్టి అందుకే అతను ఇక్కడ ఏముంద ఇరవై ఆరు వచ్చినాలో మార్గంలో నుండి అతన్ని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విన్నప్పుడు ఆ యుహోవ మాట ఆలకింపుగా తిరగబడిన ధైర్యులు ఇతడే కాబట్టి సింహం వచ్చి చీల్చిపెట్టి అని చూడండి అంత మంచి ప్రవక్త పోయి సింహం చేత చీల్చబడినట్టు చూస్తాం ఎట్లా జరిగింది మోసం ఉన్నప్పుడు నేను నీలాంటి ప్రవక్తనే నేను నేను దేవుని నమ్ముకునేవాడిని అక్కడ ఎక్కడ పోతే వేరు ఎక్కడైనా దేవుని మాత్రమే వేరంట కరెక్టే పోవాలా తినాలా కానీ నువ్వు పరిశీలించకపోతే నువ్వు ఖచ్చితంగా భ్రమలో ఉండి మోసపోతా ఉంటావు కాబట్టి మోసపోయినప్పుడు నువ్వు భయంకరంగా శ్రమలు పోలం తప్పదు కాబట్టి ఈ చివరి కాలు మనము మోసపోకుండా ఉండాలా అనే విషయం అక్కడ మనం చూస్తా అందుకే పేతులు ఒక విషయం మన జీవితం ఎట్లా ఉండాలా మన జీవితం ఏ రీతిగా ఉండాలా ఆ మోసం నుంచి మనుషులను ఎట్లా బయటకి తీసుకొని రావాలా ఫస్ట్ మనం ఎట్లా జీవించాలా మనం ఏ రీతిగా ఉండాలన్నప్పుడు రెండో పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రియులారా మీరు ఈ సంగతిలో ముందుగానే తెలుసుకుని ఉన్నారు గనుక కాబట్టి ముందుగానే దేవుడు మనకి ఇవన్నీ చూపించిండు కాబట్టి నీతి విరోధుల నీతి విరోధులకు తప్పు బోధలను తొల తొలగింపబడి బోధలను బోధవలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపోకుండా కాచుకొని ఉండు చూడండి ప్రతి దశలో మనం మొదటి నుంచి ఏం రాయబడిందో ఏం ఉందో ఏం చెప్పిన అవన్నీ నుంచి మనం జాగ్రత్తగా జీవించాలా నీతి విరోధుల తప్పు బోధనని తొలగింపబడి కాబట్టి తప్పుడు అబద్ధ బోధల నుంచి మనం తొలగింపబడాలా మనం తొలగింపబడిన కాబట్టి ఎంతో అందులో ఇరికిపోయినారు మన సహోదరులు కాబట్టి ఆ భ్రమలో నుంచి మనందరూ వాళ్ళు తీసుకుని రావాలి కాబట్టి ఇది భ్రమపరిచ ఆత్మలు ప్రపంచం అంతా ఉన్నాయి వాళ్ళ కాలంలో కూడా ఉన్నాయి వాళ్ళు షేక్ చేసేసినాయి అవి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవించిన మనుషులు హెచ్చరించారు అవి తిరిగి మన కాలంలో కూడా అవి ప్రాండవిస్తున్నాయి కాబట్టి మనం ఏది దేవుని సమయం మనం పరిశీలించకపోతే ఖచ్చితంగా మనం మోసపోతాం కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అక్కడ మీకు కలిగిన స్థిర కాబట్టి మన మనసు ఎప్పుడు స్థిరంగానే ఉండాలా అటు ఇటు పరిగెత్తద్దు చంచల మనసు ఉండొద్దు ఎటు గాలి కొడితే అటు మనం పరిగెత్తద్దు ఎటు కొడితే అటు పోవద్దు వర్ల ఏం చేస్తారు ఎటు గాలి కొడితే అది కొట్టుకొని పోతూనే ఉంటది ఎందుకంటే అది దానిలో ఇత్తనం లేదు కాబట్టి కాబట్టి మనం దేవుని వాక్యం సత్యం గెలిచిన వాళ్ళం కాబట్టి ఆయన ఆయన బిడలుగా ఉన్నాం కాబట్టి ఆయన వాక్యం కాబట్టి మనం అటు ఇటు కొట్టుకొని పోం ఆయన ఇచ్చిన స్థిర మనం ప్రభుకుడు కనిపెట్టుకుండాలా అని ఉంది తర్వాత మన ప్రభుని మన రక్షకుడైన యేసుక్రీస్తు అను గురించి కృపయందునూ జ్ఞానం వందరూ అభివృద్ధి పొందుడు కాబట్టి ఆయన కృపలోనూ ఆయన జ్ఞానంలోను అభివృద్ధి పొందాల ఆయన ఆయనకు ఇప్పుడునూ యుగాంతం వరకు మహిమ కలువును గాక ఆ మెయిన్ కాబట్టి అలాంటి కృపలో మనం నిలకడగా ఉండాలా తర్వాత ఎంతో మంది ఆఖ రాజులు కనిసిన అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటది ఎందుకంటే చాలా మంచి ప్రవక్త ఆయన మోసగింపబడినడు చూడండి అడుగడుగున మనకి ఇవన్నీ మనకి ఎదురవుతా ఉంటాయి కాబట్టి మనం మోసగింపబడకుండా ఈ అబద్ధ బోధలు మనం పడకుండా కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు కిందుము చేసేస్తారు వాళ్ళు కాబట్టి ఎన్న మన అట్లనే జరిగిందినా కాబట్టి ఇవన్నీ మనకు అడుగులు ఎదురుతవుతాయి కాబట్టి ఏది దేవుని సంబంధం ఆత్మ అనేది మనం గ్రహించాలా ఎంతో మంది మనం తీయాలి కాబట్టి ఇవన్నీ మనం గ్రహించాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రకృతి సంబంధంగా ఉంటే నీకు ఇవి నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి నువ్వు ఆత్మలో తయారు కావాలా పరిశుధాత్మ అభిషేకం మనం ఉన్నప్పుడే ఏది ఏది దేవుని ఆత్మ ఏది దేవుని సంబంధి కాదు మనం చూస్తావు ఎందుకంటే దేవుని ఆత్మని నీతో నీతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఏది సత్య సంబంధం ఏది అబద్దమైంది అనేది నువ్వు గ్రహిస్తావంట ఆ వివేచన మనకు మనకు అవసరం కాబట్టి అలాంటి కృప మనకు ఈ లోకంలో మనం ఆయన కొరకు మన లోకంలోకి వచ్చినాం తీసుకొచ్చే మన లోకంలో ఒక పని కొరకు అది మనం సంపూర్ణంగా నెరవేర్తించాలా ఈ యొక్క నుంచి ఎందుకంటే బహాటంగా భూతముల బోధ దయ్యముల బోధైన వాక్యం బైబుల్లో కాబట్టి అవి చూస్తాం మనం బహాటంగా ముందు రోజు భ్రష్టత్వం ఎంత భయంకరంగా ఉంటుంది నాశన పుత్రుడు ఇవన్నీ మన దశ పత్రికలో చూస్తాం ఇవన్నీ అంత భయంకరంగా ఉంటే ఆ కాలంలో దేవుని బిడలు కూడా షేక్ అయిపోతారంట కాబట్టి మన స్థిరంగా ఉండాలా వాక్యంగా హెచ్చరిస్తాం ప్రభు మనకి కాబట్టి అలాంటి కృపలో మనం జీవించాలా ఆయన రాకడ సమీపించింది కాబట్టి మన సిద్ధపడాలా అనేక జీవితాలు అనేక బిడలు ఆయన చెంతకు మనం ఆయన కృపలో ఆయన జ్ఞానంలో ప్రతి అభివృద్ధి పొందుతూ అనేక మనం చెంత నడిపించాలా కృప మనకు అందరికీ ప్రార్థన చేస్తారు స్తోత్రం ఇసు ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ ఆయన ఈసు ప్రభా ఎంతో మంది ప్రభా పాత నిబంధన కాలంలో ప్రభావ మీ బిడ్డలు మోసగించిన ప్రభావ ఒక దశలో మీరే ప్రభా వాళ్ళు అక్కడ ఆగా వాళ్ళు పరీక్షించాలని మీరే అక్కడ పంపించాలని చూస్తారు కానీ ఆ పరీక్షల్లో ఎంతో మంది ప్రభా ఆయన విరికిపోయి దాన్ని గ్రహించలేక స్థితిగా మోసంలో పడిపోయి వాళ్ళ జీవితాలైన పోగొట్టుకున్నారు ప్రభా ఆయన అది ఆత్మీయంగా మేము చూస్తాము ఈ రోజు కూడా ప్రభా ప్రపంచలో ఈ అబద్ధమైన బోధన ఆశ్రయించి ఏదో చెప్పిన మర్మములను చెప్పి ఆచరించి ప్రభావ మనుషులను ఆయన యేసు ప్రభ వింతకమైన బోధనలు తీసుకొచ్చే ప్రభావ మనుషులు భ్రమ పెడుతున్నారాయన గొప్ప దేవ కానీ ప్రతిదీ ప్రవ మీరు వాక్యం నుంచి మాకు చూపిస్తున్నారు మేము ఎంతగానో వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం ప్రవ మేము జాగ్రత్తగా జీవిస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన అభిషేకం అది సత్యమైన ప్రవ అది అబద్ధం కాదు ప్రభ కాబట్టి మీ సత్యమైన అభిషేకం మాకు అనుగ్రహించాయి కాబట్టి ప్రతిదీ ఆ రీతిగా మేము అది అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే మీరు కేవలం మీ కృపనైనా కానీ ఎంతో మంది ఈ వాక్యాన్ని స్వీకరించని స్థితిలో ఉన్న ప్రభావ ఆయన నేను కూడా దేవుని సేవకునే నేను కూడా ప్రవక్తనే అని ఓ ప్రభా ఆ రీతికి పోయి ప్రభా మోసగించబడినట్టు చూస్తున్నాం తిరిగి ప్రవా ప్రవక్త ఎంతో భయంకరంగా చీల్చివేయబట్టే చూస్తున్నాం ఆయన శ్రమల పాలు కట్ట మేము చూస్తున్నాం ప్రవ్వా తిరుగుబడి వ్యతిరేకంగా కానీ ఏ రోజు కూడా ప్రభా అతను రెండు రెండు అవకాశాలు ఇచ్చిన ప్రభావ క్షణం కానీ అతను పరిశీలించలేదు నాయన కాబట్టి ఈ రోజు మాకు ఎన్నో అవకాశాలు మీరు ఇస్తున్నారు ఆయన ప్రతి బిడ్డకు ఇస్తున్నారు ప్రభా ఇంకా కృప ఇస్తున్నారేసానికి వందలు ఆ కృపను మళ్ళీ పొందుకొని ప్రవ్వా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీ వాక్యానికి విధేత చూపించి ప్రవ్వా ఏది సత్యం ఏది అబద్ధమని అది గ్రహించలాగిన ప్రవా పత్తి ఒక్క బిడకు వివేచన అనుగ్రహించిన పత్తి ఒక్క బిడుకు నేను మీకు పశురాత్మ అభిషేకం దయచేసి ప్రవ్వా ఈ సత్యంలోకి నడిపించి మోసపోకుండా మోసం తప్పించినైనా అనేకులు మోసగించబడుతున్న వాళ్ళందరినీ కూడా ప్రవ్వా సత్యమైన మార్గంలో నడిపించాలా అంటే గొప్ప గొప్ప సేవకులు మా దేశానికి మాలోకి అందరూ లేవనెత్తి ప్రతి చోటి మీకు మనందరూ సాహితమని యేసు పరిశుద్ధ నామన ప్రార్థించినాము తండ్రి ఆమెన్ సరే ఒక్కొక్కొక్కడిగా ప్రార్థన చేసి పప్పు బెదర్ అన్న పప్పు బెదర్ ఉన్నాడు అన్న విజయ బెదర్ చక్రవర్తి బేద ఉన్నాడు నూట్లో పెట్టుకోండు చేయండి అన్న చేయండి ప్రవాహిక దృశ్య కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడు సజీవ లెక్కలు మీకు ఎంతో వలన ఇది నాకు మీ యొక్క నూట తెలియాల కృపాన్ని నడిపించడం అర్థిస్తున్నాం మేము పో ప్రతి మార్గం కలవడం చేయండి చేసి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి మీకు అంగీకారంగా తెలుగు మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి ఒప్పుకోని లోబిపడమంతా యథార్థతతో పక్షుదజ్ఞతన్ని మేము జీవించడానికి ముఖ్యం కంటే జీవ సమాప్తి లేదు క్రైస్తవు ఎందరూ మోసపోతారు ఎన్నో వాక్యాలు నేతలు ముఖ్యంగా తెలుసు చేసినట్టు అంటే ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో వాళ్ళు మోస కోరున్నారు కాబట్టి నేను మేము సత్యాన్ని పరిశీలించాలనే చే అనేకమైన వాక్యాలు వింటున్నాం అనేక చెప్తున్న వాక్యాలు వింటున్నాం అది మేము కలిగిందా లేదా అన్నది వేచిన వరం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవ్వాలని పొందుకొని గ్రహించి నైనా దాని ప్రకారం మేము జీవించాలా అనేక ప్రకటించాలా అటువంటి సేవా జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏ క్షేమాల కలంగా నేను అంతా లేదా విధిగా ఉందనుకుంటున్నారు ప్రభు కానీ ఎవ్వరికి గురు తిరిగిన సమయంలో జల ప్రయోజనందరినీ కొనిపోయాను నేను మనుషుకు ముందు రాకమనే ఉంటుందన్నారు ప్రభు నే మూర్తి ద్వారా వచ్చిన వాక్యాల విధమైన ఓ ప్రభు లేడా విధిగా జీవించడానికి వీల్లేదు ప్రభావ ప్రత్యక్షన్నాను కానీ ఏ ప్రాంతం ఏ పని చేస్తున్నా కానీ వీళ్ళకు పనిచేస్తున్నా కానీ మిమ్మల్ని క్షేపించాలా మీకు వెలుగు ప్రకటించాలా అట్ల సేవ మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడైతే భయపడకుండా ధైర్యంగా ప్రకటిస్తాం నేను మనుషులకు భయపడంతో కొత్త అడుగుతున్నా కూడా మనుషులతో కాదు శరీరం కాదు అని వాక్యం చదివిస్తుంది నేను అన్ని కర సంబులు కని ఇంకోటి అర్థమంటారు చీకటి శక్తులతో ఇంకోటి అర్థమంటారు వాళ్ళు కనివాలి తర్వాత రెండు గంటల సైతం శక్తి కనుక్కోలేరు వాళ్ళు కానీ నేను ధైర్యంగా వాటిని పోరాడా ఎదిరించాల వాటిని అటువంటి ఆత్మీయ స్థితులకు ఎదుజింపజేయండి ఆత్మ వాళ్ళ ఖడ్గా చేత ఎదిరించాలి అప్పుడు అవి నేను ఖడ్గమంది అని ఆత్మ లేదు ఆత్మ ఉన్న ఖడ్గం లేదు క్రైస్తవ జీతం మీరు అట్లని నేను అంకరించిన ఆదర్శం గొప్ప ఆ చిన్న ప్రవర్త మీకు ఎంతగానో ప్రవేశపడి ఆ యొక్క ఏ ఐదు నేను మీరు వచ్చిన పండుకున్నాను ఆయన యోచించే జ్ఞానం పొందుకున్నాను ఆయన ఆయన మోసపోయింది ప్రవ్వ కానీ ప్రవ్వ మేము అట్లా ఉండకుండా సరిపడమని ప్రార్థిస్తున్నాం అందుకొరికే మీరు మాకు అది దృష్టాంతలుగా చదిపించినారు మాకు బుద్ధికర కొరకు రాయబడింది అయినది అది మనం జాగ్రత్తగా స్వీకరించలేమని చేయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి నేను ముఖ్యంగా విశ్వాసంలో చెందుతున్న పూర్వీకులని తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చిందరికీ కూడా అదే రీతి ఆర్థిస్తున్నాం విడిచిపెట్టి మీకు ముందు కాంప్రమైజ్ లైఫ్ కాకుండా ప్రభుత్వా భూ సంబంధించుకోకుండా ముందు పోవాల రోషన్ కలిగిపోవట్లాశేషాన్ని వయసు నుంచి విలువ కల్పించండి మనుషులకు చేయండి ఇది వ్యూహిల్ని అందరూ స్వీకరించాలని ప్రభుత్వం అనేక మంది ప్రరణించి చెందండి ముఖ్యంగా సేవకులు ఎంతమంది మరణించినారు ప్రవ్వ వారి కుటుంబాల ప్రాణాల దయచేయనా వారి మీద తనుమలక ఆ యొక్క సాక్ష్యాన్ని తనమెలి ప్రవ్వ మీరు కాపాడమని ప్రవర్తిస్తండి ఒక సేవకుడు వైరస్ కి ఓ ప్రవర్తన అర్థానికి తగినట్లు తని ఏవించకపోతే ప్రవ్వ ఆ వైరస్ అతన్ని చంపినట్లు నేను వింటున్నాం నేను కానీ అది సాక్ష్యాల బాధకరంగా ఉందని దాన్ని ఎవరికి చెప్పుకోలేని చేతిలో ఉంటున్నామే దాన్ని ఎదిరించమని మీరు అన్నారు దాన్ని ఎదురించడానికి స్థితిలో ఉన్నారు కవితండి అప్రమత్త జీవితంలో ఉన్న వాళ్ళు దాన్ని ఎదురించలేరు మీరు మొత్తం ఎన్ని చల్లరు మాట్లాడనారు ఇవన్నీ వాక్యాలు కాబట్టి జాగ్రత్తగా జీవించడానికి సహాయపడండి మా పళ్ళల్లో మేము విజయం పొందాలి మిమ్మల్ని మేమపరచాలా కుటుంబాలతో మిమ్మల్ని ఆదరణ ఇచ్చండి మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షితపరచుకోండి ఎవరి జీవితంలో మిమ్మల్ని ఆశ్రయం ఆగిపోయి వాటి అన్నిటి మీరు వివేకప్ చేయమంటూ అర్ధించండి కనిపించి అందిస్తున్నాం ఈ దినపించి ప్రతిపల్లి విజయమణిత పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృప మీ సయ వందనాలు చెల్లిస్తుంటున్నాం జీవం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ దినం మన మా దేవి మీకు వందనాలు ప్రవ నయనా సహాయం చేయవాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములను చేయవాడు అయ్యా తండ్రి ప్రభా నర్లమైన మేము మిమ్మల్ని పరిచే విధంగా సంతోష పెట్టే విధముగాను మీ చిత్రాన్ని నెరవేర్చే విధముగాను మేము ఉండటం సహాయం చేయండి ప్రభా నైనా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఆ పత్కాలంలో మీరు నమ్ముకున్నదగిన సహాయకులు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను అవును తండ్రి చివరి దినాలలో ఉండగా తండ్రి ప్రభా ఆ తండ్రి అబద్ధ బోధకులు బ్రహ్మపరిచే ఆత్మలు దురాత్మలు తండ్రి ప్రభ ఎంతగానో నాయన నీ యొక్క విశ్వాసాల మీద దాడి చేస్తూ ఉంటాయి ప్రభా వాటినన్ని గుర్తి తండ్రి ప్రభాయన మమ్మల్ని మేము చెక్ చేసుకునే వారంగాను సరి చేసుకునే వారం గాను ఉండటానికి చేయండి సమాధానం దాయి చేయండి తోడుగా నేడుగా ఉండండి ప్రభావిత్రభ అదే మరిగా నాయన కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం వారికి సాయం చేయండి తోడుగా నీడుగా ఉండి ఆయన వారిని రక్షించండి ప్రభా ఎంతమంది అయితే ఆయన ఆత్మీయ స్థితిలో లేకుండా ఆయన చనిపోయి ఉంటున్నారు వారి కుటుంబస్తులకు ఆయన రక్షణ దయచేయండి ప్రభా సంఘ కాపర్లు చనిపోయి ఉంటున్నారు ప్రభా ఆయన ఆ కాపర్ల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రధాన కాపరిపై ఆ సంఘాలని నడిపించండి ఆయన బెడ్ మీద ఎంతమంది ఉన్నారో వారిని రక్షించండి ఆయన అదే విధంగా వాళ్ళ స కూలీలని వారిని చేరదీసినారు ప్రభా ఇంకా ఎవరైనా రాళ్ళని పోలేని స్థితిలో ఉన్నారో వారిని రక్షించమని వారికి రక్షణ ది మనం తండ్రి ఆ రైతుల గురించి ప్రార్థిస్తుంటున్నాం వరద బాధిత రైతులను జ్ఞాపకం చేసుకోండి వర్షాల ద్వారా నైనా అనేకులు నష్టపోయి ఉంటున్నారు వాళ్ళకు రెండంతల ఫలితం దయచేయండి ప్రభావ నైనా వారిని చేరదీయండి కృంగిన జీవితాలని లేవనెత్తేవారు తండ్రి ప్రభావ వారికి రక్షణను కల్పించాం సహాయం చేయండి తండ్రి వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పరిస్థితి బట్టి మీకు అందనాన్ని చెల్లిస్తుంటారు మా ప్రియులు సహోదరు ఎంతో మంది నలిగిపోయి చనిపోయి తండ్రి అనాథులుగా నైనా నీ సువార్తను చేపట్టి రెండంచెలు వాక్యమును చేపట్టి తండ్రి నాయన బోధించుతుండగా వారికి నాయన న్యాయమును దయచేయమని వేడుకొని సహాయమును బలమును దయచేయమని వేడుకొని వారితో కూడా మిరడుమను వేడుకొని సమాధానమును వారికి అనుగ్రహించండి ప్రభు నైనా మేము కూడా సువార్తను బలముగా చేపట్టే దినములు ఆసన్నమైన ప్రభా నైనా యశ్వరాజ ఏ ఒకరిని విడిచిపెట్టని భారమును మాకు దయచేయండి ప్రభావ నాయన యశ్వరాజ భారమును దయచేయండి తోడుగా నెడే బలపరచండి ప్రభా అదే మరిగా నైనా మా ప్రియులు అనారోగ్యంతో ఉంటున్నటువంటి జాషువుని బట్టి వందన్నారు ప్రభావ ముట్టండి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభావ నడినెత్తి నుండి అరికాలు వరకు ముట్టి స్వస్థపరచం ప్రతి విధమైన దురాత్మ సిక్స్ స్పిరి నామంలో ల ల లైమ్ అయిపోను గాక తండ్రి సహాయం చేసి సమాధానం